నువ్వేరు లేనప్పుడు నువ్వు కొన్నాళ్ళు ఉండేసరికి దైవభావం అభావం నువ్వు లేవు దైవం ఒక్కటే ఉండవు అనేది ఎప్పుడైతే మీరు అనుభవంలోకి వచ్చారో అక్కడ నువ్వు ఆనందాన్ని పరిపూర్ణంగా పొందేశావుగా పొందాల్సిందే లేదుగా అప్పుడు నీకు మళ్ళీ కోరిక కలుగుద్దుగా ఇప్పుడు ఒక ఇష్టమైన కోరినే పదే పదే తిన్నావు తర్వాత ఏమవుతుంది అయిష్టమైందా మళ్ళీ కొత్త కోరిక అభిరుచి కలుగుద్దా అట్లాగే దైవీ స్థితిని అనుభవించి అనుభవించగా అనుభవం అయిపోయింది అనుభవించేశం అప్పుడేమవుతుంది కొత్తదానికి ప్రేరణ కలుగుద్దా ఆ ప్రేరణ ఏది కలుగుద్ది ఆ దైవమే నేనవ్వాలి అనేటువంటిది కలుగు తెలిసిందా ఆ దైవం నేనవ్వాలని కలిగినప్పుడు నీ శరీర ధర్మం అంతా చెబుతారు శరీర ధర్మమేగా బుద్ధిపరిదు కూడా మరి దైవము నువ్వే దైవం ఉండవు కానీ ఈ చేత తెలుసుకోలేకపోతున్నావు ఇప్పుడు నిన్ను ఆ దయము నువ్వు అవ్వాలి అన్నప్పుడు నిన్ను ఈ శరీర ధర్మానంత వివరించి చెప్పాలి నీకు చెప్పినప్పుడు ఇది నువ్వని నిర్ధారం చెయ్యాలా అప్పుడు నీకు సందేహం లేదుగా నీ దయమనేది అంతేనా అప్పుడు నీకు ఈ శరీర ధర్మాన్ని చెబుతున్నావు ఏం చెబుతున్నావు దయ్యం లేదు వివరంగా చెప్పడానికి ఊరికే పాయింట్లు చెబుతున్నావు నువ్వు బాల్యంలో ఉండవా బాల్యంలో ఫోటో తీసుకున్నావా కొమారదేశంలో ఫోటో తీసుకున్నావా యవరంలో తీసుకున్నావా వృధాప్యంలో తీసుకున్నావా ఈ నాలుగు ఫోటోలు చూపించాడు వృద్ధాప్యం వచ్చినాక ఈ నాలుగు ఫోటోలు నేనేనని చెబుతున్నావా లేకపోతే నేను కాదు ఆ ఊళ్ళు లేవు కా మారింది ఏది మారింది ఏం మారింది శరీర ధర్మంగా నాలుగు అవస్థలు బాల్య యమున కుమార వృధాప్యాలు అనే శరీర పరిణామం చెందింది కానీ నువ్వు మారలేదుగా అర్థమవుతుందా నువ్వు మారనాడేగా శరీరం మారుతుందా అంతేనా ఈ శరీర ధర్మైన ఆవరణ చేత నిన్ను మర్చిపోయావు కదా ఈ ఆవరణను తొలగించాలి కదా కనుక ఇప్పుడు నేనేం చేస్తున్నావు ఆవరణ చెబుతున్నావు శరీరం నువ్వు కాదు అని నువ్వే చెబుతావు కానీ శరీర భావంలోనే ఉంటారు నా కాలు నా చెయ్యి నా మొక్కు నా కన్ను నువ్వు వీటికి వేరుగా చెబుతున్నావా లేదా మరి ఆ దాంట్లో తాదాపించింది వ్యవహరించి శరీరధరమైన అనుభవం పొందుతున్నావా ఇప్పుడు వీటికి అన్నిటికీ నువ్వు వేరుగా ఉండవు కదా కనుక ఇప్పుడు ఇవన్నీ నువ్వు వేరుగా ఉండి సూర్యుడు విధంగా ప్రకాశిస్తున్నాడు ఆ ప్రకాశానికి ఆవరణ వచ్చింది కదా ఇప్పుడు ఆవరణ తొలగించుకుంటే స్వప్రకాశంగా సూర్యుడు ఎవడైతున్నా అదే నేననేది నీకు అనుభవంలోకి వస్తుంది అంతేనా ఇప్పుడు నువ్వు ఆత్మ కొంతమంది సాంప్రదాయాలు కొంతమంది చైతన్యం అంటారు ఇప్పుడు ఆత్మనుకో చైతన్యనికో నువ్వు చైతన్య స్వరూపురాలు శరీరం నీకు ఆ చైతన్య స్వరూప అనుభవానికి పనిముట్టు అందుకై వచ్చింది ఇప్పుడు దానికే వినియోగించుకోండి ఈ శరీరాన్ని అని ఇప్పుడు ఆత్మనే జ్ఞానం నీకు కలిగింది కదా దృఢపడిందిగా వస్తునిచ్చయంగా నీవు పాత అలవాటు ప్రకారం దైవమే గుర్తు వస్తాడుగా దైవంలో మమేకమై ఉండవు కదా ఆ భావన నిద్రలో నుంచి బయటికి రాగానే దైవీభావనే వస్తుందిగా ఇప్పుడు నువ్వేం చేయాలి నేను ఆత్మను కదా అనేది వెంటనే గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకుని మళ్ళీ నిద్రావస్థ వరకు నేను ఆత్మనే ఆత్మ అనే భావాన్ని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు ఆ దైవభావం వస్తుందిగా పాత్ర సహజమై ఉంది కదా అందుకని ఈ దైవభావాన్ని నుంచి వేరవ్వాలన్నప్పుడు నేను ఆత్మనే ఆత్మనే అనేటువంటిది ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతి కర్మలోనూ గుర్తు తెచ్చుకోవాలి ఇది ధ్యానం అంటే మొట్టమొదటి కదా మీరు నిద్రలో నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు దైవీభావంలో నుండి వేరు అవ్వాలి కనుక నేను ఆత్మనే శరీరం ఆత్మానుభావాన్ని తెచ్చుకున్నది ఓ పనిముట్టు అనేది మీకు భావన చేసి ఆ భావంతో నిద్ర నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు ఇవాడల్లా నేను ఆత్మభావంలో ఉన్నానా దైవీభావంలో ఉన్నాను ఎంతకాలం ఆత్మభావంలో ఉన్నానో ఎంతకాలం దైవీభావంలో అని ఇటు టాలీ చేసుకోవాలా ఇట్ చేసుకుని చేస్తూ ఉంటే ఏమవుతుంది కొన్నాళ్ళ తరికే ఏమవుతుంది టాలీ చేసుకున్నప్పుడు దైవీభావన బలహీనపడిపోటలా ఆత్మభావన బలపడుతుందా లేదా అట్టే దైవీభావన బలహీనపడి ఆత్మభావన బలపడ్డ కొందేమవుతున్నావు ఆత్మలో స్థిరపడ్డతలా ఆత్మలో స్థిరపడ్డప్పుడు నీకు సంసారంలో సమాజంలో జీవించటం ఆత్మభావంలో జీవిస్తావు ఆత్మభావన్గా విచారణ చేస్తావు అంతేనా ఆత్మభావంలో స్థిరమైనప్పుడు ఆత్మభావనతోనే నీ వచ్చిన విషయ కర్మలు నీ శరీరం చేసుకునే సంస్కారాలు ఉన్నాయి కదా ఇది శరీరం చేసుకున్న సంస్కారాలు ఏ టయానికి ఏ సంస్కారం ఏ వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి వస్తున్నాడు ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు అది శరీర ధర్మం నాకు లేదు కదా అని దాన్ని పట్టించుకుంటావు అట్లాగే ఇప్పుడు నువ్వు గృహిణిగా ఉండవు శరీరం నువ్వు కానప్పుడు ఇది కాదుగా పాతవు కదా మరి ఈ శరీరం సంస్కారం రద్దు చేసుకోవాలి కదా మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలంటే సంస్కారమే కదా ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఇప్పుడు నువ్వు భర్తకు సపర్యాలు చేస్తున్నావు శరీరానుసారంగా సపర్యాలు చేయాలిగా ఆమె ఆయన కోరిక కలిగిందిగా ఆ కోరిక తీర్చాలిగా కోరిక తీర్చాలప్పుడు నువ్వు ఆయన కోరిక తీర్చడానికి నువ్వు సంభోగించావు సంభోగించినప్పుడు అంటకుండా ఉండానా లేదా ఆయన ఆ సుఖాన్ని అనుభవించాడు కదమ్మా నీ ద్వారా ఆ సంస్కారం ఉందా లేదా సంస్కారాన్ని నువ్వు రద్దు చేసుకోవాలని విలక్షణంగా ఉండి చేశావు నువ్వు దాన్ని చేత స్పందించాల స్పందించినప్పుడు ఏమైంది ఆ సంస్కారం రద్దయిందా కొత్త ఏర్పడకుండా పోయిందా అట్లాగే పిల్లలు ఉండరు ఆయాగా పనిచేస్తున్నావు ఆయాకి వాళ్ళ సొంత ఇంటికి వెళ్తే ఉంది కానీ ఆయాకి మీ పిల్లలకి చేస్తే ఏమన్నా ఉందా బాధ లేదుగా అట్లా పిల్లల పట్ల ఆయాగా పనిచేయ ఈ విధంగా ఉండు ఇప్పుడు సంసారంలో ఉండవుగా ఇప్పుడు సంసారంలో ఉండి వ్రతం వహించావు లోగల్లాగానే ఉండవు గృహిణిగా ఇప్పుడు ఏమయ్యావు బ్రహ్మచర్యం వహించలా చేసి చేయిందాని అవ్వాలా చేసి చెయ్యిందని అయ్యావా నువ్వు స్పందించలేదుగా నీ భర్త సంస్కారం అనుభవించాడుగా నీ నుంచి నువ్వు స్వీకరించలేదుగా అప్పుడు నీకు ఆయనకు ఉండే భార్యాభర్తలు సంస్కారం రద్దయిపోయిందా మళ్ళీ జనక లేకుండా పోవటలా ఈ విధంగా మీరు జీవించినప్పుడు ఏమవుతుంది ఇట్లా జీవించక జీవించక ఆత్మగా బలపడిపోతున్నారా లేదా ఇప్పుడు నువ్వు నీ పేరుతో నిన్ను గుర్తు చేసుకొని పలానా భార్యని పలాన పేరుతో వ్యవహారం చేయటం లేదో గృహ సహజంగా చేస్తున్నావా లేదా అట్లాగే ఆత్మలో నువ్వు ఎప్పుడైతే సహజమై ఉన్నావో రెండో భావన లేదుగా ఇప్పుడు ఆత్మభావనే సహజమై ఉందగా ఇప్పుడు ఏ జ్ఞానం వచ్చింది శరీరం దైవీభావన పోయి ఏ భావన వచ్చింది దైవీభావన సహజం అవలా సహజమైనప్పుడు ఏ ఏ ఏ దృష్టి వచ్చింది ఆత్మ దృష్టి వచ్చిందా లేదా దైవీభావన దృష్టి పోయిందా లేదా ఆత్మభావన దృష్టి వచ్చిందా వచ్చినప్పుడు ఇప్పుడు ఆత్మభావన దృష్టిలో చూస్తున్నావు అన్నిటి నేను ఇప్పుడు అన్నీ ఆత్మభావనలో చూసి చూసినప్పుడు అన్నింటిలోనూ ఆత్మనే చూస్తావా ఇప్పుడు ఆ కళ్ళు తోడు తీసేసావు నేను కనపడనవు వాళ్ళందరికీ దృష్టి ఉండాలంటే నీవు లేవంటావు అంతేనా నీకు ఉండాలని రుజువు చేయాలన్నప్పుడు నీ కంటికి దోషం ఏదో చూసి దానికి అద్దాలు వేస్తే అప్పుడు ఉండడని ఒప్పుకున్నాం అంతేనా అట్లాగే ఇప్పుడు శరీర ధర్మమైన ఆవరణ తొలగిపోయింది తమోగుణ రకపోయింది రజోగుణం పోయింది సత్వసంపన్నమ పోయింది ఇప్పుడు అంతఃకరణ ఆవరణ ఏమైంది మేఘాలు గాలికొస్తే ఎట్ట ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్నాడో సహజంగా అట్లా ఆత్మగా ప్రకాశిస్తావు ఆ సూర్య ప్రకాశించేదాకా ఇవన్నీ నువ్వు ఎప్పుడైతే ఆత్మగా ప్రకాశించావో ఈ ఆత్మ ప్రకాశమేగా స్థావర జంగమాత్మ అంతటను వ్యాఘించి వ్యవహారం చేసేది అంతేనా అప్పుడు నీకు అందరిలోనూ నిన్ను దర్శించుకుంటావు ఆ జ్ఞానం వచ్చింది కమ్మ ఆత్మానుభవంలో ఉండవు కదా ఈ ఆత్మ అంతటా ఉంది కదా అన్నిట్లో వ్యాపించి ఉంది కదా అనేది మీకు అనుభవంలోకి వచ్చింది కదా అప్పుడు ఆ మేఘావరణ తొలగిపోయింది ఆత్మగా మేల్కొన్నారు ఎందుకు అక్కడ కార్యక్రమం ఇక్కడ వద్దు సగంలో ఉంది కదా అయిపోయిందిలే ఈ విధంగా మీరు ఆత్మలో సహజంగా అనుభవం పొందారు సహజ స్త్రీకి వెళ్ళారు కదా ఇప్పుడు అన్ని శరీరాల్లోనూ ఆత్మసత్త అయినాగా పనిచేసేది అనేది నువ్వు స్వానుభవంగా నేర్చుకున్నావు కదా నువ్వే ఆత్మ నువ్వు అన్నింటిలోనూ ఉండవు అన్నింటిలోనూ అందరిలోనూ ఉండవు అనేది నీకు స్నానం వచ్చిందా లేదా అప్పుడు శరీర ధర్మం ఎక్కడుంది నీకు మావు కోసం వదిలినట్టు వదిలేసావా శరీరం ఇప్పుడు ఆత్మానుభవంగా ఉండవా లేదా ఇది మొట్టమొదట మనం సాధించాల్సింది ఏంటి అంటే తమస్సు రజస్తో కూడుకున్నటువంటి శరీర ధర్మాన్ని లేకుండా చేసుకుని అంటే దైవీభావంలో ఉండి బుద్ధిపరుల్లో సత్వసంపన్నంగా ఉండి దైవార్పణ అయినప్పుడు ఆత్మజ్ఞానానికి ప్రవేశించి దాన్ని అవగాహన చేసుకుని సాధన చేసి అది పొందటానికి మీకు అర్హత వస్తుంది లేకపోతే ఎప్పుడు అర్థం కూర్చుంటున్నాయిగా గాయకి మేఘం కొట్టు పోయింది ఇంకో మేఘం వచ్చి వస్తాయి అదే పొద్దున్నుంచి ఇవాళ మనకి ఎండ వచ్చాయి అట్లా ఉంటాయి ఆ గుణాల్లో రెండు గుణాల్లో అదే శత గుణాలు ఏమొస్తాయి కసేపు ఎండ వస్తుంది కసేపు మేఘం కమ్ముకుంటుంది అప్పుడేమో కారు మేఘాలతో ఉంటాం తమస్ రజస్తో టూర్యుడు ఇప్పుడు పలచబడి గాయకు వచ్చినప్పుడు కొంచెం కసేపు కనపడటం కష్టం అట్లా తేడా రాటలా దాన్ని బలహీన పాల అప్పుడు సూర్యుడు ఎప్పుడైతే ఈ గాలితో కూడా లేకుండా స్వప్రకాశంగా నిలుస్తున్నాడా అట్లాగే ఈ ఆవరణ దోషం అనేది అంతఃకరణ చతుస్థాయి అనే ముందు కష్టపడి మీకు మరి పిల్లలకి ఇద్య నేర్చుకుంటానికి స్కూల్కి కాలేజీకి ఏ వయసులో తగిన ఉపాధ్యాయులు చెప్తా అట్లా దీనికి కూడా ఇది ఏ స్టెప్ల దారికి గురువులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము నేర్చుకుంటాం నేర్చుకునే ఆ క్లాసు నుంచి ఓ క్లాస్కి వెళ్ళాలా అట్లా యూనివర్సిటీకి వెళ్ళాలా మీరు కూడా అట్లా శరీర ధర్మం నుంచి ఆత్మభావంలోకి కావాలి ఆత్మభావంలో నుంచి సమిష్టి ఆత్మ ఎష్టిగా ఉంది కదా సమిష్టిగా పరమాత్మ ఉండాడు కదా అప్పుడు సమిష్టి పరమాత్మ భావంలోకి వెళ్ళాలి కదా దానికి తగినటువంటి ఉపాధ్యాయుడు కావాలిగా హై స్కూల్ విద్యార్థి టీచరు ఇంటర్ కాలేజీకి పనికిరాడుగా కాలేజీ ఇయ్యేవాడు కాలేజీ ఇవ్వగానే యూనివర్సిటీకి పనికిరాడుగా అట్లయి ఇక్కడ కూడా ఆత్మానుభవం కలిగిన తర్వాత సమిష్టిలో పరమాత్మానుభవం కలగాలి కదా నా అనుభవం కలిగినటువంటి గురువు దగ్గరికి నువ్వు వెళ్ళాలి ఇప్పుడు ఆత్మగా నీ శరీర ధర్మంగా నీకు వేరు చేసే ఆత్మను ఎట్లా వేరు నువ్వు వేష్టిగా ఆత్మగా లేవురా సమిష్టి పరమాత్మగా ఉండవు సమిష్టిగా అంటే స్థావర జంగమాత్మే కాదు మూడు కాలాలు మూడు అవస్థలు ఇవన్నీ ఉన్నాయి కదా మనకి ఇవన్నీ నీలోనే ఉండవు వీటిలోనే ఉండవు అని అప్పుడు మీకేం చెబుతారంటే పిండాండ పంచీకరణ చెబుతారు అప్పుడు పరమాత్మగా ఎట్ట శరీర ధర్మంగా ఆత్మని వేరే ఎట్ట చేశాం ఆత్మని సమిష్టిగా ఉన్నట్టు పరమాత్మలోకి పరమాత్మలో ఇది నువ్వు మళ్ళీ సమిష్టి యొక్క పరమాత్మ యొక్క పిండా పంచీకరణ ద్వారా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 అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తున్నావు చెప్పటం కాదు ఇష్ట చేయలేదంటే ఎట్టా చేసావు ఏమిటని వివరాలు అడుగుతాడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వివరాలు అడగటలా వివరాలు అడిగి దానిలో ఉన్నటువంటి గుణాలను గుర్తించి కదా ముందు ఇస్తాను ఊరికేస్తున్నాడా నయం అవుద్దా అట్లాగే నువ్వు ఏ విధంగా సాధన చేసావు అని నువ్వు చెబితే ఆ ఫలితాలు చెబితే నీ స్థితి అర్థమవుద్దు కదా మరి నీ స్థితికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏ స్థితిలో చెబితే నీకు అర్థం అవుతుంది ఆ గురువుకి అర్థం అప్పుడు ఆ స్థితిలోకి దిగి నీ స్థితిలోకి దిగి మళ్ళీ నీకు స్ఫూర్తిని ముందు మాటలతో చెబుతాడు అలవాటు అవుద్దు కదా అలవాటు అయిన కొన్ని ఆయన సన్నిహితం అవుతావా సన్నిహితం అయిన కొన్ని వేరుగా ఉండవుగా ఇప్పుడు నీ భర్తకు నువ్వు వేరుగా ఉంటావా మొట్టమొదటి కొత్తలో ఇప్పుడు ఎట్టు ఉంటావు వేరుగా ఉండలేవుగా బయట నుంచి రాగానే మూకవులు లైన్ లక్షణాలన్నీ ఈయన ఎట్టు ఉన్నాడని గుర్తించగలుగుతావా మరి ఆయన కూడా నిన్ను గుర్తిస్తాడా అప్పుడు ఒకళ్ళొకళ్ళు విషయాలు వచ్చినప్పుడు సదుబాటు చేసుకుని ప్రశాంతమైన మాటలు నువ్వు చెప్పవచ్చు బయటి నుంచి విషయాల్లో సమస్యలతో కొట్టుకుని వస్తాడు కదా చికాక్గా ఉంటాడుగా నువ్వు ఆయన ముఖ లక్షణాలు బట్టి గుర్తించేవాడు లేదా బయట సంఘర్షణ జరిగింది బాగోలేదని అప్పుడు నువ్వు ఆయనకి ఏ విధంగా మాట్లాడితే ప్రశాంతత వస్తుందని నువ్వు ప్రశాంతంగా మాట్లాడే ప్రశాంతత కలగజేస్తావు కదా అప్పుడు ఆయన ఆ చిక్కాకంతా పోయి ప్రశాంతంగా ఉన్నాడు కదా అట్లా ఉండటానికి ఏ స్థితిలో ఉంటే నువ్వు ఆయన ప్రశాంతత చేయగలిగా ఆయన స్థితిలో నువ్వు మమేకమై ఉన్నప్పుడు ఆయన స్థితిలో మామేకం కానప్పుడు ఆయన నువ్వు ఆయన ప్రశాంతత చేయలేవుగా నీ స్వభావంతో నువ్వు మాట్లాడతావు అక్కడే చికాకు పడి వచ్చి మళ్ళీ ఇక్కడ నువ్వు చికాకు పెడుతుంటే ఎట్లుంటుందో అతను పరిస్థితి ఆ స్వభావం నువ్వు గుర్తించి ఆయనలో మమేకమై ఉన్నప్పుడు ఆ మూఖ లక్షణాలు కళకలను బట్టి నువ్వు గుర్తించి నువ్వు ఆయన తగినట్టుగా మాట్లాడినప్పుడు ప్రశాంతత వచ్చింది కదా అప్పుడు కదా నువ్వు భార్యవు లేకపోతే పేరు భార్య నీ నుంచే సుఖం పొందలేడు అట్లాగే ఆ భర్త కూడా నిన్ను గుర్తించినప్పుడు భర్త నుంచి నువ్వు సుఖం పొందలేవు అంతేనా ఇద్దరిద్దరూ అవగాహన చేసుకుని ఇద్దరు ఒకటై ఉన్నప్పుడు వచ్చిన సమస్యలను గుర్తించుకుని ఒకళ్ళొకళ్ళు సమన్వయం చేసుకున్నప్పుడు సమస్యలు పరిష్కరించబడతలా ప్రశాంతంగా ఉంటలా అట్లాగే ఈ ఆత్మ పరమాత్మ భావంలోకి సమిష్టిలోకి వెళ్ళినప్పుడు ఈ పంచీకరణ ద్వారా నువ్వు ఇవి ఎట్లా ఉండవు ఇట్లా వ్యాపించి ఉండావు అని చెప్పి గురువు నీకు స్ఫూర్తినిచ్చి ముందు మాటలతో చెబుతాడు మాటలతో చెప్పి గురువులు అమ్మటించినప్పుడు శక్తి నీకు పెరుగుతుంది మీ ఆయన ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఉద్యోగంలో వస్తున్నాడు కొంచెం లేట్ అయ్యేసరికి నువ్వు ఎట్లా ఉంటావు ఇప్పుడు స్థూలంగా కాకుండా సూక్ష్మంగా గుర్తించి ఎంబడేస్తున్నావా అట్లాగే శిష్యుడు కూడా గురువుని స్థూలం నుంచి సూక్ష్మంలో మారుస్తాడు గురువే మార్చినప్పుడు ఎట్లా మారుస్తాడో ముందు నీకు ఒక సందేహం వచ్చింది స్ఫూర్తిని ఇస్తాడు అక్కడ నువ్వు లోకడు చదువుకున్న పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకం తీ చదవమంటాడు ఆ పుస్తకం తీస్తావు ఇట్లా తీసి తెరవంగానే నీకు ఏదైతే సందేహం ఉందో అదే క్లియర్గా ఉంటుంది అక్కడ ఆ పుస్తకం వందసార్లు నువ్వు చదివావు మరి ఈ భావన రాల ఇప్పుడు వచ్చింది ఏంటి ఆ పుస్తకమే నేను లోగడి ఇనిసాలు చదివా కదా మరి ఇవాళ్ళెందుకు వచ్చింది నాకు ఈతే నాకు ఇక్కడ సందేహం వచ్చింది ఈ సందేహం నివారణ అయింది మరి లోగడి ఇదే చదివా మరి లేదే అనేది నీకు ఏర్పడదా ఈ గురువుగారు స్ఫూర్తి ఆ స్ఫూర్తి ఇస్తే ఈ తెలివి వచ్చింది ఇక్కడ ఈ సందేహం తీరిపోయింది అనేది ఇప్పుడు గుర్తిస్తావు ఇట్లా గుర్తింపు చేస్తాడు నెమ్మది నెమ్మది మీరు పిల్లలకి ఆ ధ్వనితో అమ్మం అన్నప్పుడు మీరు కూడా అమ్మం అనే ఆ ధ్వనిలో మీరు కలిపి అమ్మ అని అనిపించారు అట్లా గురువు కూడా మీలో ప్రవేశించి ఇట్లా పుస్తకం చదవమంటాడు అప్పుడు గురువు స్ఫూర్తిరా అని అట్లా మీరు ప్రయాణం చేసి వస్తుంటారు మీరు పుస్తకం తెచ్చి చదువుకుంటూ కూర్చుంటారు మీ పక్క సీట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇదేమో ఉంటారు గురువు ప్రేరేపిస్తాడు వాళ్ళు సంభాషణ దిగుతారు సంభాషణ దిగినప్పుడు ఏమో చేస్తాడు అతను నీకు ఏది ఉందో నీలో ఏ లోపం ఉందో దాన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలో చక్కగా కళ్ళ కట్టినట్టు చెబుతాడు అప్పుడు ఏంటి అతను ఎవరో నేనెవరో పక్క సీట్లో కూర్చుని ఇవన్నీ అతనికి ఎట్టా తెలిసినాయి తెలిసినట్టు చెబుతున్నాడే అనేది నీకు కలుగుద్దా లేదా ఓహో గురువుగారు ఈ వ్యక్తి ద్వారా ఈ దీన్ని తెలియజేశారు అనేది ప్రదాన్ని గురువుకి ఇట్లా స్థూలంగా కాకుండా సూక్ష్మంగా అలవాటు చేస్తాడు అప్పుడు సూక్ష్మంగా అలవాటు అయినప్పుడు స్థూలంగా గురువుని అవసరం లేదుగా నువ్వు ఎక్కడ ఉండవు స్ఫూర్తి అందనొక్కితే అక్కడ ఎట్ట ఉండరు ఇప్పుడు ఇటువరకు చెల్లని నొక్కితే విషయంగానే వినేవాళ్ళు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎదురు బొదురు మాట్లాడుకున్నట్టులా పెరగలా అట్లా మేము సాధనలో గురువుని ఎమ్మడించినప్పుడు ఆఖరికి అది చెందినప్పుడు గురువు నీకు ప్రత్యక్షంగా దైవంగా ఎదురుగా ఉండి చనిపిస్తున్నాడు ఆయనే అనేది దృఢపడి అప్పుడు నువ్వేమవుతున్నావు బలహీన పడిపోతున్నావా గురువు నీలో బడపడుతున్నాడా ఆయన సత్తాయే నీ సత్తా బంద్ చేయటం లేదని నీకు తెలిసింది కదా అప్పుడు నువ్వు ఏమయ్యావు గురువులో మమేకమైపోయావా నువ్వు లేవునప్పుడు గురువే కదా ఇప్పుడు బాధ్యత ఎవలద తెలిసిన ఇప్పుడు నీకు సీరియస్గా ఉందమ్మా డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఇట్లా సీరియస్గా ఉందా ఆయన తెలుసు కదా నీకు తెలియదు కదా మరి వెంటనే మీరు ఇక్కడ బెడ్ మీద చేయాలి ఉంటేనే పని సులువుగా ఉంటుంది మీరు సుఖంగా ఒడ్డున పడతారని చెబుతారు కొంతమంది ఏం చేస్తారంటే ఏమండి మేము సదువు రాలేదు ఇప్పుడు రావడానికి వీలు కాదు రేపు వస్తామండి అని వెళ్ళిపోతారు తెలిసిందా మరి అది సర్దుకుని వచ్చేసరికి ఈ రోగం మరి ఆయన ఇప్పుడు చెప్పంగానే చేస్తే సులువు కదా ఆయనకి సులువు నీకు సులువు కదా ఎప్పుడో ఒక రోజు తరిచినాకొస్తే మరి ఆయన కష్టపడాలి అది సక్సెస్ అవుద్ది చెప్పలేడు కదా ఆయన చెప్పింది ఎప్పుడు ఉండేది మరి అని వెంటనే దాన్ని త్యాగం అన్నింటినీ త్యాగం బెడ్ మీద చేసావు తేరావు కదా బెడ్ మేప్ తీసుకున్నాడుకి ఆ బాధ్యత ఎవరిదైంది చెప్పాలి మీరు మీ అర్థమైంది లేని నాకెటో తెలుసుది అప్పుడు బాధ్యత అయిపోయిందా నువ్వల్ల ఏం చేస్తున్నావు నీ బాధలకి నివారణకి ఏం చేస్తున్నాడు ముందు పెద్ద బాధలు తగ్గడానికి ఇంజెక్షన్ మత్తు ముందే ఇస్తున్నాడు హాయిగా మంచమే ఆ నీ కోసం భార్య దగ్గరికి వెళ్ళినా కూడా నిన్నే చూసుకుంటున్నాడు నిన్నే భావం చేస్తున్నాడుగా నువ్వే పని చేస్తున్నావుగా సీరియస్గా ఉండపుడు ఒకసారి రెండుసార్లు దిగి వచ్చి చేస్తున్నాడు అదే కొంచెం రిలీవ్ అయ్యే పర్వాలే వచ్చింది అన్నప్పుడు అక్కడ కాంపౌండర్లో నర్సులకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాడు ఈఎంఐ రిలీవ్ అయిన కొంది ఆయనకి ఫ్రీగా లేదు ఇప్పుడు గురువు కూడా అట్లా సర్వార్పణ అయినప్పుడు గురువు ఆ విధంగా డాక్టర్ ఏ విధంగా ఉన్నాడో గురువు కూడా ఆ విధంగా ఉంటాడు మరి ఇది మీరు కనీసం తమస్సు రచిస్తే దాటి దైవీభావంలో మీ పిల్లల్ని మీ భర్తల్ని ఇరుగు వాళ్ళని చక్కగా అన్యోన్యంగా కలిసిమెలిసి జీవేస్తున్నారా అది అంటూ ఆలోచించుకోండి అన్యోన్యంగా కలిసిమెలిసి జీవినప్పుడు కష్టాల్లో వాళ్ళు కూడా మేము భాగస్వాములు అవటలా మీరేళ్ళు వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం అవటలా అప్పుడు కష్టాలు తేలికైపోవటంలా అదే తమస్ రహస్యంలో ఉన్నప్పుడు వాడు కరెక్ట్గా రాగాల అడు జరిగితే బాగుంటుందిలే నీవు సంతోషిస్తావు కూర్చుంటా మళ్ళీ నీకు వచ్చినప్పుడు ఇదంతా భావంలోనే కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలన్నప్పుడు మీరు ముందు దైవీభావంలో తమస్సు రజతో స్వార్థపూరితమైన నేను రాగద్వేషాలన్నీ లేకుండా చేసుకోవాలన్నప్పుడు దైవాన్ని లక్ష్యంలో పెట్టుకుని దైవీభావంలో ఉండి దైవానికి దగ్గరయ్యి దైవీస్థితుల్లో లయమై ఉన్నప్పుడు ఆ దైవానందాన్ని నిరంతరం ఆనందం అనుభవిస్తున్నప్పుడు పరిపూర్ణ చెందారు కదా దైవంలో ఇప్పుడు ఆ దైవమే నేను అవ్వాలి అనేటువంటిది మీకు తర్వాత స్టెప్ వస్తుంది తెలివి పెరుగుద్ది ఆ తె నేనవ్వాలన్నప్పుడు ఈ శరీర ధర్మాన్ని వివరించి నువ్వే దైవం నువ్వు దైవం కాకుండా ఈ ఆవరణ చేత నువ్వు అట్లా కనపడ్డావని ఆవరణ చెప్పి నీ స్వరూపాన్ని చెప్పి ఈ విధంగా జీవించినప్పుడు ఆత్మానుభవం వచ్చినప్పుడు అందరిలోనూ నిన్ను అర్థంలో ప్రతిబింబించినట్టు అందరిలోనూ మేము దర్శించుకున్నప్పుడు నీకు ఆత్మానుభవం వచ్చినట్టు గుర్తు ఈ ఆత్మీయత అందట్లో ఉంది నువ్వు ఆత్మలో సహజంగా ఇప్పుడు స్త్రీగా నీ పేరుగా గృహిణిగా నీ గుర్తు లేకుండా ఎట్లా సహజంగా వ్యవహారం చేస్తున్నామో గృహస్థ ధర్మమో అట్లా ఆత్మగా అట్లా అయిపోవాలి మీరు అయినప్పుడు ఆ ఇప్పుడు శరీరధర్మం కనపడదుగా అందరినీ నిన్నే దర్శించుకుంటా అద్దం దగ్గరికి వెళ్తే ప్రతిబింబాన్ని ఎట్లా చూసుకున్నావు అందరిలోనూ నిన్ను దర్శించుకుంటావు నీకు అన్యంగా ఎవరు ఉండరుగా అప్పుడు నిన్ను ప్రేమించుకున్నట్టు పొరుగు వారిని ప్రేమిస్తావు ఈ చెంప కొడితే ఈ చెంప అంటే అద్దం లేట్లా కొట్టుకుంటే నువ్వేగా రెండూనూ అట్లా బిమ్మ ప్రతిబింబ జ్ఞానాన్ని కలిగిస్తారు బిమ్మ జ్ఞానం నుంచి ఆ బిమ్మ బిమ్మానికి నీకు భేదం లేదని నీకు ముందుగా అర్థం చేసుకోలేవు కదా అందుకని ఆ దర్పణం ద్వారా దర్పణం అంటే నేను చూసుకో అట్లాగే నీకు దర్పణం ఏముంది సంసారము సమాజము వ్యక్తులు ఇది దర్పణం ఆ ధర్మంలో నేను దర్శించుకుంటాను అప్పుడు అవి కనపడవుగా నీకు అక్కడే నువ్వే కనపడతావు అర్థంలో ఎట్లా కనపడ్డావో అక్కడ కూడా అందరిలో నేనే దర్శించుకుంటావు ఇప్పుడు నీకు అన్యంగా ఎవరు లేరు నిన్ను ప్రేమించుకున్నట్టు నీ పిరుగు వాడిని ప్రేమించు ఈ చేంప కొడితే ఈ చేంప చూపించు అని బైబుల్ వాక్యం చెబుతాను తెలిసిన ఇప్పుడు మన కార్యక్రమం ఇక్కడ పెడితే అక్కడ కార్యక్రమం మన కోసం ఆపేస్తాను తప్పుగా ఉంటుంది అది సభా సంప్రదాయాన్ని కాపాడాలి కదా ఇది ఎట్లా ఉంటుంది విరుద్ధంగా లేదు సభ కోసం అక్కడ పెడితే ఇక్కడ మనం పెట్టుకుంటే ఏమైంది ఇది అదే తప్పు ఒక సాంప్రదాయాన్ని కొచ్చాము దాన్ని గౌరవించాలా లేదా దాన్ని గౌరవించకుండా ఇక్కడ మనం చెట్టేసి కూర్చుంటే ఏమైంది ఇది జ్ఞానమా అది పద పద మీరు చెబితే అర్థం చేసుకోరు మీరు నాక్కడ చెబుతారు టైం